సదా సకలము సంపదలే తొలగవలూ అహర్ని ఆపదలే తహించిన అవి సౌఖ్యములే ఇహమున అవి ఇందరికిని మహిమలియవలే మానగవలను దురంతములివి దోషములే పరంపరవి బంధములూ విరసములవు నరవిభవములవు మరులవు చిరుసును గతి అలమేలు మంగనంచేంకటపతి దళచి రతులెరుగలే రవణమువలెను హితమెరుగవలే ఇదే తనకు